పరీక్షిస్తూ ఏడు రోజుల్లో మోక్షాన్ని పొందాడు అని కథ చెప్పారు కదా అది ఎందుకు ఆ కథ వల్ల ఉపయోగం ఏంటంటే అలా నీకు అవ్వచ్చు నాకు అవ్వచ్చు సంభవమే అది ప్రమాణము ఆ కథ ప్రమాణమే కథ ఎలా ప్రమాణం అవుతుందా అంటే ఆ కథలో జరిగినట్టుగా నీకు జరగచ్చు నాకు జరగచ్చు సంభవం కాబట్టి ప్రమాణము అని అలాగే దాన్ని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు సంభవం ప్రమాణం అక్కడికి ఎన్నొచ్చాయి ఆరు ఈ లోపల ఈ నాట్యశాస్త్రం వాళ్ళు ఉన్నారు నాట్యం చేసేవాళ్ళు భరత మహర్షి వాళ్ళకి నాయకుడు భరతంని ఈ నాట్యం చేసే వాళ్ళు ఎన్నో ఉన్నారంటే మా శాస్త్రం ప్రమాణం కదా మాకో ప్రమాణం ఉందన్నారు ఏమిటో ప్రమాణము అభినయం ఇప్పుడు కోపంగా ఉందని అభినయం ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రమాణం ఏంది కదా తెలిసింది కదా ప్రేమిస్తోంది అని ఎలా తెలుస్తుంది ఆమె వీడిని ప్రేమిస్తోంది తెలుస్తుంది చూపుల ద్వారా అలా చూపుల్లో ఏం రాసి ఉంటుందా ఉంటుంది ఆ చూపు తెలిసిన వాడికి అర్థం అవుతుంది నీకు నాకు అర్థం కాకపోవచ్చు ఆ చూపు తెలిసిన వాడికి అర్థమవుతుంది కాబట్టి అది ఒక ప్రమాణము తెలుసుకునేటువంటి వ్యవస్థ అధినయము అనే ప్రమాణం సో ఇక్కడికి ఎన్ని వచ్చాయి ఏడు ప్రమాణాలు వచ్చాయి కాబట్టి మీరు ఆలోచించండి ఈ ప్రమాణాల్లో ఏ ఒక్కటైనా అద్వైతాన్ని చెప్తుందా ఏది అద్వైతాన్ని అన్ని ద్వైతాన్నే చెప్తూ ఉంటాయి కాబట్టి అద్వైతమే సత్యము అంటే ఇన్ని ప్రమాణాలతోటి నీకు విరోధము వస్తుంది సో ప్రమాణ విరుద్ధంతే తస్మాత్ అప్రామాణ్యమేవ ఉపనిషదం కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణమంటే ఇంకా ఈ ప్రపంచంలో ఇతర ప్రమాణాలన్నీ కూడా ఎగిరిపోతాయి మిగతా పోలే ఉపనిషత్తు ఒకటి మిగితే అది మిగతా స్వార్థ విఘాతం అలా కాకుండా ఉపనిషత్తులు ఒక్కదాన్ని మీరు త్రోసిపుచ్చితే మిగతా ప్రమాణాలన్నీ కూడా చక్కగా నిలబడి ఉంటాయి కాబట్టి చూసుకోండి మరి మీకు ఏది కావాలి ఇది పరిస్థితి శంకరులు నేను మాట చాలాసార్లు చెప్పాను శంకరుని కాలంలో ఉపనిషత్తులంటే అది లేక ఈ పరి అలా ఉండేది కాబట్టి ఈ అద్వైతం మనకి ఉర్దూ అన్న వాళ్ళు ఉపనిషత్తుల్ని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళని అగ్ని పెట్టుకోవచ్చు తరువాతి కాలంలో వచ్చిన పెద్ద దోషం ఏమిటంటే ఉపనిషత్తులంటే అద్వైతమైనటువంటి ఆ క్లారిటీ ఆ వివేకము లేకుండా ఉపనిషత్తుల్ని కూడా కలగాపులకం చేసేసి వాటిని కూడా కన్ఫ్యూజ్ చేసేసి ఉపనిషత్తుల్లో కూడా అద్వైతమే అనేస్తే అద్వైతమనే పక్షం చెప్పే ఉపనిషత్తే లేకుండా అయిపోయింది అది ఈనాటి పరిస్థితి శంకరుని కాలంలో ఉపనిషత్తు అంటే ఇలాగే ఉంటుంది అద్వైతం కాబట్టి మీరు ఉపనిషత్తుని పట్టుకుంటే మిగతావన్నీ వదలైపోతాయి ఈ ఉపనిషత్తు పోతుంది ఉపనిషత్తు కూడా అప్రవాళమైపోతుంది కానీ ఉపనిషత్తును ఒక్క విడిచిపెట్టేస్తే మిగిలినవన్నీ నిలబడతాయి అన్యార్థతా వాస్తు అందులో ఉపనిషత్తులు మాత్రం వేదం కాదా ఉపనిషత్తులు కూడా వేదమే కదా వాటిని తిరస్కరించేసే అప్రమాణంలోని తిరస్కరించేస్తేలాగా అంటే పోలేండి మీకు ఉపాయం చూపిస్తాం చిన్నది కదా ఉపనిషత్తులు డెబ్బై ఎనిమిది పన్నాలు ఇదే కర్మకాండే నాలుగు పన్నాలు పట్టుమని పది పేజీలు ఉండవు వెయ్యి పేజీల్లో తొమ్మిది వందల తొంభై పేజీలు కర్మకాండే పేజీలు ఉంటుంది ఉపనిషత్తు ఈ ఉపనిషత్తుకి కూడా మేము గతి మీకు చూపిస్తాం అదే పట్టుకుని రేలాడ్డం మానేయండి అద్వైతం అని మీకు మేము గతి చూపిస్తాం ఏమిటి గతి అని ఆ అర్థం అంటే జపం చేసుకోవడానికి త్వరలో తా జపం చేసుకుంటే పుణ్యం వస్తుంది కానీ అర్థము అద్వైతము వాేదము ఇంక ఇవన్నీ పెట్టుకోండి జపము కొరకు సరపడుతుంది అన్యార్థత వాస్తు వాటిని కూడా మేము నిలబెడతాము జపము పారాయణ సుందరగానే పారాయణ చేస్తారు సంస్కృతం కాదు అక్కడ ఏం చెప్తున్నాడో తెలియదు ఏదో ఉంటుంది సో ఏదో నడుస్తూ ఉంటుంది అక్కడి ఎక్కడ జరుగుతున్నది ఏదో తతో రావణ నీతాయ సీతాయా శత్రుకర్షణ ఏ శపథం అన్వేష్ం చారణాచరితే పథి అని చదువుతుంటే ఆనందంగా ఉంటుంది హృదయానికి ఎందుకంటే అర్థం కూడా తెలుస్తూ కానీ ఒకటికి అసలు ఏమీ తెలియదు రామశబ్దం రాదు విభక్తి జ్ఞానం అనేది ఏమీ లేదు ఏదో పాడుతుంది రావణ నీతాయాహానికి ప్రింటికి నాతాయాహం అంటే నాథాయాహం అనేది ఉంటారు మరి ఎలా అయినా ఒకటి అలాగా దీనికి చెందులో సాల్ట్ అవ్వటం లేదు నాకు నచ్చిన తల్ట గుడ్డి ఎద్దు చేలో పడినట్లు ఆ చేలో చేలో పడింది అది ఎటు పోతుందో ఎవరికి ఎటు అది వెళ్తుంది ఆ రకంగా వీడు పారాయణ చేసుకుంటూ పోతాడు అలాగే ఉపనిషత్తులు కూడా పారాయణం చేసుకుంటే అయిపోయాయి కొంతమంది చేస్తారు కొంతమంది పారాయణ చేస్తా అందుకోసం పారాయణకు ఉపయోగపడుతుంది అంతేగాని నేవా బ్రహ్మైకత్వ ప్రతిపత్ర్థత అంతేగాని బ్రహ్మయే ఏకము అద్వితీయము విజ్ఞానాత్మ బ్రహ్మలో కలిసిపోతాడు అది జ్ఞానము ఆ జ్ఞానం కోసం ఉపనిషత్తు వచ్చింది బ్రహ్మ ఏకత్వ జ్ఞాన ప్రయోజన అర్థానికి ప్రయోజనం అందుకోసం ఈ ఉపనిషత్తు వచ్చింది అనే మాట విద్యుది పెట్టేయి అది పక్కన పెట్టాయి అని పూర్వపక్షం అక్కడితో పూర్వపక్షం పూర్తయి చూసారా సరిపడిందండి సిద్ధాంతం నా ఇది సరికాదు ఉక్తోత్తరత్వాత్ దీనికి సమాధానం మేము ఇంతకుముందు చెప్పాము ఇంకా ఊరికే అలాగా ప్రతిసారి చెప్తారా ఇంతకుముందు సమాధానం చెప్పాము ఈ వాదము సరికాదు ఎందుకంటే దీనికి సమాధానము చెప్పడం సమాధానం ఎక్కడ చెప్పారు శంకర్లు నెంబర్లో లేరు ఎందుకోసం నేను ఇచ్చాను ఉదాహరణ ఇంకోపల్సినట్టు వన్ ఫోర్ సెవెన్ భాష్యం చూసుకోవాలి అక్కడ చూసుకుంటే మీరు సార్ వన్ ఫోర్ సెవెన్ అంటే బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఏడో మంత్రంలో భాష్యంలో ఈ వివరంగా చెప్పారు మళ్ళీ చెప్తారు కొద్దో గొప్ప మెయిన్గా చెప్పడం అయింది ఇప్పుడు ఇంకొంచెం దాని మీదే చర్చ చేస్తున్నారు ప్రమాణశీ ప్రమాణత్వం అప్రమాణత్వంగా ప్రమోత్పాదనానుపాదన నిమిత్తం చాలా గొప్ప విచారం ఈ విచారంలో శంకరుల యొక్క బోధ భగవాన్ బుద్ధుని బోధను పోని ఉంది ఇంకా చూడండి వేదం ప్రమాణం వేదం ప్రమాణం కర్మకాండ ప్రమాణం ఇది ప్రమాణం అది ప్రమాణం ప్రమాణం అంటే అథెంటిక్గా మీకు నాలెడ్జ్ ఇస్తుంది అని అభిప్రాయం దాని అర్థం అది అని ఊరికే అలం చేయగా అలం చేయకాయా కర్మకాండ ప్రమాణం ఉపనిషత్తు ప్రమాణం కాదు లేకపోతే ఉపనిషత్తు ప్రమాణం కర్మకాండ ప్రమాణం కాదు అని ఏది ప్రమాణము ఏది ప్రమాణము కాదు అనేది మనలో మనం ఇలాగ కొట్లాడుకుంటే తెలియదు విషయం కాదు ప్రమాణము అవునా కాదా అన్నప్పుడు ఆ వాక్యం ఏదో వాక్యం ఉంటుంది వాక్యాన్ని గురించే కదా మనం ఇది చర్చ ఇది అక్కడ ఏదో పారాగ్రాఫో ఏదో ఉంటుంది తత్వం ఏదో వాక్యం ఉంటుంది ఆ వాక్యము విన్నవాడికి ప్రమ అంటే జ్ఞానం పూడుతోందా లేదా అదే ప్రమాణం ఇప్పుడు నేను వాక్యం చెప్తాను మీకు జ్ఞానం కలిగిందో లేదో చెప్పండి నద్యాహ తీరే పంచఫలాన్ని సంతి ఇంకా నదీ తీరం ఉన్నందు ఐదు పళ్ళు ఉన్నది జ్ఞానం కలిగిందా లేదా మీకు కలిగింది కదండి ఇంకా దానికి సందేహమే కలిగింది కదా ఓకే అగ్ని శీతహ జ్ఞానం కలిగిందా లేదని చెప్పాలి మీరు కలిగిందని చెప్పకూడదు అన్నిటికీ అగ్ని శీత అంటే పదార్థ పదపదార్థం తెలియడం కాదండి పదానికి అర్థం తెలిసిన డిక్షనరీ చూసుకుని పదానికి అర్థం తెలియడం కాదు జ్ఞానం కలగాలి మీకు వాక్యం విన్న జ్ఞానం కలగాలి ఆ వాక్యం ప్రమాణం అవుతుంది నదీ ఐదు ఫలములు కలవు ఈ వాక్యం మీరు విన్నారు జ్ఞానం కలిగిందా కలిగింది ఒకవేళ అక్కడ ఐదు పళ్ళు లేవనుకో అప్పుడు వాక్యం అప్రమాణం ఆ వాక్యం పలికిన వాడు అసత్యం పలికిన వాడు అవుతాడు వాక్యంలో దాంట్లో అప్రమాణమే ఉంది దాంట్లో అసందర్భమైన మాట ఏ ఉంది అంతా యుక్తియుక్తంగా లేదా వాక్యం సరిగ్గానే ఉంది అది కాదు నాలుగే పళ్ళు ఉన్నాయనుకోండి అక్కడ అంటే వీడు అసత్యం చెప్పాడనమాట వాడి దోషం వాక్యం మీదకి వచ్చింది వాక్యంలో దోషమేం లేదు కాబట్టి వాక్యం ప్రమాణం మద్యాస్తీరే పంచఫలాన్ని సంటి వాక్యం ప్రమాణం నేను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను శ్లోకం ఒకటి ఆ శ్లోకం ఆ శ్లోకం అంతా చదివితే మీకు ఏ జ్ఞానమో కలగదు అలా ఉంటుంది శ్లోకం రాముడు కుంభతన్నుడు పద్యం రాముడు కుంభతర్ణుడు దుశ్శాసనుడితో కలిసి విహార యాత్రకు వెళ్తే అక్కడ అంటూ ఇలా ఇలా ఉంటుంది అది విన్నప్పుడు మీకు ఏ జ్ఞానమో కలగ అదే అప్రమాణము కదా కాబట్టి ఈ ప్రమాణం అది ప్రమాణం అని మనం ఇదే డెమోక్రసీ ఓట్లు వేసి మనకి ఏది ఇష్టమైతే అది ప్రమాణం అని మనకి నచ్చని అప్రమాణం అది కాదు పద్ధతి పద్ధతి ఏంటంటే ఏదైనా ఒకటి ప్రమాణం అవ్వాలంటే ప్రమను కలిగించాలి అప్రమాణము అంటే ప్రమను కలిగించకూడదు ప్రమ అంటే యథార్థ జ్ఞానం ప్రమా అంటే యథార్థ జ్ఞానం ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోండి భ్రమ అంటే అయథార్థ జ్ఞానం ఆ పాబదులు బాపెడితే అయథార్థ జ్ఞానం భ్రమ ప్రమా అంటే యథార్థ జ్ఞానం పూజ్య స్వామిజీ ఏమన్నారంటే ఈ ప్రమ అంటే యథార్థ కదా కానీ మీరు తమిళనాడు వెళ్తే పూజ్య స్వామిజీ చెప్పారు ఇవాళ తమిళనాడు వెళ్తే వాళ్ళందరూ ఆ పాని బాగా పలుకుతారు ఏమంటే దానికి కొంచెం ఒత్తు కూడా మన వేస్తారు ఎక్కడైనా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తు పెట్టాల్సిన తోట పెట్టరు పెట్టకపోవడంతో పెడతారు మా చిన్నప్పుడు బాధ బాధపడుచుండెను తెలుగులో బాధపడుచుండెను అనాలి వీడేమంటాడు బాధపడుచుండలేదు అంటాడు బాధ కాదవై బాధ బాధ అంటాడు తెలుగు అంటానికి వీడికి వీళ్ళు పెద్ద కుస్తీ అలాగే వేదంలో మంత్రాల్లోనూ శ్రద్ధాతి శ్రద్ధధాతి మీరు ఆ శ్రద్ధ దగ్గర ఒత్తేరంటే ముట్టిగా ఇవ్వడుకోవాలి అక్కడ లేదు ఒత్తు శ్రద్ధధాతి కాబట్టి ఈ కొంచెం భ్రమ కలిగిస్తాయి ఎనీవే భ్రమ అనాల్సిన తోటల్లా భ్రమా ఉంటారు అక్కడ అవర్తవాడు ప్రవర్తనాడో ప్రవర్తనాడో తెలియదు కాబట్టి అలాంటి మీరు పెట్టుకోద్దు ప్రమ అంటే యథార్థ జ్ఞానము భ్రమ అంటే అయథార్థ జ్ఞానము కాబట్టి ఏదైనా ఒక వాక్యం యథార్థమైన జ్ఞానాన్ని కలిగిస్తే ప్రమాణమవుతుంది అది కలిగించిన జ్ఞానం అయథార్థం అనుకోండి అప్రమాణమవుతుంది లేదా అది ఏ జ్ఞానాన్ని కలిగించకుండా అలా గాల్లో వేలాడుతూ ఉంటుందనుకోండి అప్పుడు కూడా అప్రమాణమవుతుంది కాబట్టి ఏది ప్రమాణము అంటే ఏ వాక్యం వల్ల యథార్థమైన జ్ఞానము కలుగుతుందో పుడుతుందో ఆ వాక్యమే ప్రమాణము తీసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఆ వాక్యం ప్రమాణస్ ప్రమాణత్వం అప్రమాణత్వం ప్రమాణం ప్రమాణమన్నా అప్రమాణమన్నా ప్రమోత్పాదన అనుత్పాదన నిమిత్తం ప్రమ యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తుందా కలిగించదా కలిగిస్తే ప్రమాణం కలిగించకపోతే అప్రమాణము అన్యా చేరు అది ఒప్పుకోలేదనుకోండి అది ఒప్పుకోకుండా మా తాతగారు చెప్పారు కాబట్టి ప్రమాణం మా గురువు గారు చెప్పారు కాబట్టి ప్రమాణం మా సంప్రదాయంలో ఇలాగే ఉంది కాబట్టి ప్రమాణం అలా మొదలెట్టారనుకో అలాగ ఉంటారు అలా మొదలుపెట్టారనుకోండి అప్పుడేమవుతుందో తెలుసిన స్తంభాదీనాం రామాణ్య ప్రసంగా శబ్దాదౌ ప్రమేయే అన్న వాక్యం కొంచెం కఠినంగా ఉంది కఠినంగా ఉందంటే చదవగానే అర్థమైపోలేదు తాసిటీ వస్తుత్వ సేవ ప్రమాణత్వాత్ ప్రమాణత్వది భావ ఓకే ఒకటి ప్రమాణమని చెప్పటకు హేరు అది ప్రమను కలిగించుతాయి ఏది అతి జ్ఞానమును కలిగించదో అది ప్రమాణము కాదు అట్లు కాదుతో శబ్దము మొదలకు ప్రమేయమను స్తంభము మొదలైనవి కూడా ప్రమాణములు అనవలసి వచ్చింది సరిపడి అంటే అది ఏ జ్ఞానాన్ని కలిగించదు అయినా ప్రమాణము అన్నారనుకోండి ఓకే ఎలా ఉంటుందంటే నేను మంత్రం వల్ల ఇస్తాను ఓ మంత్రం ఇది ఈ మంత్రాలు వేదాలు కంఠస్థం చేసి వాళ్ళందరూ కూడా పరిశీలించుకోవాల్సినటువంటి మీమాంస చర్చ వాళ్ళు ఏ పరిశీలనలు చేయరు కాబట్టి పోతూ ఉంటుంది అసలు పరిషత్తులు గొప్ప దాంట్లో భాష్య సహితంగా చదవడం మరింత విడ్డూరము మరింత అరుదు దాంట్లో బృహదారణ్యతం మరి అబోహ్ బృహదారణ్యతం చాలా లో అయిన విచారం ఉంటుంది మంచిది అలా అన్నా మనకు అలవాటు ఏం పర్వాలేదు ఇప్పుడు నేను మంత్రం చదివాను ఆ మంత్రం అంటే మీకు ఇంక ఏమీ తెలియకూడదు దాంట్లో ఒక్క మొక్క కూడా మీకు తెలియకూడదు అలాంటి మంత్రం అంటూ చదువుతా చదువుతున్నా గుర్తు వచ్చింది క్రోష పిగర్ద కన్యేవతున్నా పేరు తుంజానా అని మంత్రం త్రోష తిగద్ద కన్యేవతున్నా పేరుంతుర్వేద సంహిత కృష్ణ యజుర్వేద సంహితలో మూడో అష్టంలో మొదటి ప్రజాపతి కామైత అనే పనులలో అనువాకంలో ఉంది మంత్రం ఇప్పుడు మీకు ఏ జ్ఞానం కలిగింది ఏ జ్ఞానమో కలగలేదు కదా ఈ గోడ ఉంది ఈ గోడ చేసి సార్ గోడ ఉంది కదా ఈ గోడ ఉండడం వల్ల మీకే జ్ఞానం కలిగింది ఏ జ్ఞానము కలగలేదు ఇప్పుడు నేను చదివిన మంత్రానికి ఈ గోడకి తేడా ఉందా ఏమీ లేదు ఆ గోడ మీకే జ్ఞానాన్ని ఇవ్వట్లేదు ఈ మంత్రము కూడా ఏ జ్ఞానము ఇచ్చుకలేదు కాబట్టి మంత్రము కానీ ప్రమాణం అవ్వాలంటే అది జ్ఞానాన్ని ఇవ్వాలి లేకపోతే గోడ స్తంభము ఇవన్నీ ప్రమాణాలు అనాల్సి వస్తుంది జ్ఞానం ఇవ్వకపోయినా ప్రమాణమే అని అన్నట్లయితే గోడో ప్రమాణము స్తంభమో ప్రమాణము అనాల్సి వస్తుంది సో అన్యథ అన్యథ అంటే ఏమిటి జ్ఞానమును ఇవ్వకపోయినా ప్రమాణము అని స్వీకరించే పక్షంలో అప్పుడేమవుతుంది స్తంభాదీనాం ప్రామాణ్య ప్రసంగాలు శబ్దాదవు ప్రమేయే ఈ స్తంభము గలదు శబ్దము నాకు తెలిసింది శబ్దము నాకు తెలిసినది శబ్దము నాకు తెలిసింది ఏమంటే శబ్దము ప్రమేయము అంటే తెలియబడేది శబ్దము ప్రమేయమైనప్పుడు ప్రమాణమేమిటి అంటే చెవి అంటారా స్తంభం అంటారా శబ్దము అనే తెలియబడేదాని విషయంలో ప్రమాణము అంటే తెలుసుకునే సాధనము చెవియా స్తంభమా చెవి స్తంభం కాదు ఎందుకని ఎందుకని శబ్దం విషయంలో చెవి ప్రమాణం ఎందుకని ఎందుకనంటే శబ్దజ్ఞానాన్ని చెవి కలిగిస్తోంది కనుక శబ్దం విషయంలో చెవి ప్రమాణము చెవి శబ్దజ్ఞానం కలిగించకపోయినా ప్రమాణమే అంటే చెవే ప్రమాణం కానక్కర్లా స్తంభం ప్రమాణం కావచ్చు సరిపడిందండి రూపజ్ఞానంలో ప్రమాణం ఏమిటి టేబులా కన్ను కన్ను ఎందుకని కన్ను రూపజ్ఞానాన్ని కలిగిస్తోంది కనుక కాబట్టి ఏది జ్ఞానాన్ని కలిగిస్తుందో అది ప్రమాణం అవుతుంది కానీ మీరు అలా స్వీకరించాలి అలా స్వీకరించకపోతే అన్యథా చేతి మీరు అలా స్వీకరించకపోతే అంటే జ్ఞానం కలిగించినా కలిగించ కలిగిస్తోందా కలిగించట లేదా అనే మీమాంస పక్కన పెట్టేసి ప్రమాణము ప్రమాణము అంటూ ఉంటే శబ్దానికి ఈ స్తంభము ప్రమాణము రూపానికి టేబుల్ ప్రమాణము రసానికి అంటే మామిడి పండ్లు తీయగా ఉందా పుల్లగా ఉందా అంటే పుల్లగా ఉంది నీకు ఎలా తెలిసింది సంచీని బట్టి తెలిసింది అంటే సంచీ ప్రమాణము అటువంటి తప్పు స్థితి నిర్మాణం కాబట్టి ప్రమాణము అంటే ఏమిటి ఏది నాకు యార్థ జ్ఞానాన్ని ఇచ్చిందో అది ప్రమాణం ఊరికే మనకి ప్రేమ ఉంది కాబట్టి వేదం ప్రమాణం లేకపోతే ఇంకో పురాణం ప్రమాణం లేకపోతే మా గురువు గారు ప్రమాణం అలాగా అలా కండిషన్గా మాట్లాడకూడదు ఏది జ్ఞానాన్ని యథార్థ జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం ఈ గురువు గారి కూడా ఇదే మీరు అప్లై చేయాలి ఏమన్నా ప్రమాణానికే అప్లై చేస్తే వేదానికి గురువు అప్లై చేయొద్దు ఇప్పుడు ఆయన మా గురువు గారు ఏమిటి మీకేం పాఠం చెప్పారు ఆయన అంటే మేము పాఠం ఏం చెప్పలేదండి మేము పాఠాలు ఏం జరువు పాఠాలు యూనివర్సిటీలో జరగదు అయిపోయింది ఇప్పుడు ఇంకా పాఠాలు ఏమిటి మరి ఇది గురువు గారు ఇలా అయ్యారు అది ముహూర్తం పెడుతూ ఉంటారు ముహూర్తం పెడితే గురువు గారు అవుతారు పాఠం చెప్తే గురువు గారు అవుతారు కానీ ముహూర్తం పెడితే సిద్ధాంతం అవుతారు గురువు గారు అవుతారు మామూలుగా రోడ్డు మీద గురువు రిక్షా పిల్లలు ఉంటారు రిక్షా గారి ఏ రిక్షా అనకూడదు ఒరే రిక్ష అనకూడదు ఒరే రిక్ష అనే పేరు మీద సినిమా ఒకటి వచ్చింది ఒరే రిక్ష అనకూడదు తప్పదు అలాంటి వాళ్ళ కోపం వస్తుంది కోపం రావడం కూడా న్యాయం ఏమనాలి ఎవరినో గురువు గురువు పిలుస్తాడు రిక్ష ఎవరో గురువులో ఏదో గురువు అని పిలుస్తాడు అని ఆ చెప్పండి ఎక్కడికి వెళ్ళాలని ఆయన అంటారు కాబట్టి ఈ గురువు అనే శబ్దాన్ని గురికే అలా వాడతారు తప్ప గురువు ఎవడు జ్ఞానమును ఇచ్చినవాడు గురువు అవుడు ప్రమాణం అంటే ఏమిటి జ్ఞానమును కలిగించేది ప్రమాణము ఏమంటే తెలిసిందంటే స్పష్టంగా ఓకేనయా స్పష్టమే ప్రమాణం అంటే జ్ఞానమును కలిగించేది ప్రమాణము ఇప్పుడు ఏమంటావు నువ్వు కించాత ఇది పూర్వపక్ష ప్రశ్న కరెక్టేనయా జ్ఞానాన్ని కలిగించేదే ప్రమాణం ఇంతకీ ఏమిటంటావు నువ్వు నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పు ఎది తావ ఉపనిషద బ్రహ్మైకత్వ ప్రతిపత్తి ప్రమాణం కుదమప్రమాణం భయ ఇప్పుడు తత్వమశేను ఉపనిషత్తు చెప్పింది చెప్తే కౌరు ఈ భేదమేమిటి ఈ పరిచ్ఛిన్న భావము నాకు నేను అల్పుడను సుఖిని దుఃఖిని సంసారిని అనే పరిచ్ఛిన్న భావము నాకు ఈ దేహాదులను బట్టి వచ్చింది తప్ప నాంత నాకు నాంత నా నేను నేనుగా సంసారిని కాను పరిచ్ఛిన్నును కాను నేను దేహమైతే పరిచ్ఛిన్ను అయ్యాను ముసలివాడిని అయ్యాను పడుచువాడనైనా నేను మనస్సు అయితే సుఖినయ్యాను దుఃఖినయ్యాను నేను నేనుగా పడుచు కాదు ముసలి కాదు సుఖీ కాదు దుఃఖీ కాదు సంసారీ కాదు నేను నేనుగా అప్పుడు నేను ఆరాధించే దేవుడికి నేను అనే ఆ యథార్థమైన తత్వానికి తేడా ఉంది తేడా లేదు ఆ దేవుడు నాయుందే ఉన్నాడు ఆ దేవుడు నేనే నేను యొక్క శోధిత రూపానికే దేవుడని పేరు నేను యొక్క అశోధిత రూపమే జీవుడు నేను యొక్క శోధిత రూపమే దేవుడు అవును ఆ యథార్థమైన నేనుగానే దేవుడు ప్రకాశిస్తున్నాడు అని నాకు అనుభవం కలిగింది నాకు జ్ఞానం కలిగింది ఈ జ్ఞానం ఎలా కలిగింది రమణ మహర్షి చెప్తే కలిగింది ఉపనిషత్తు చెప్తే కలిగింది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఉపనిషత్తు ప్రమాణం అవునంటవా కాదంటవా ప్రమాణమే జ్ఞానం కలుగుతుంటే ప్రమాణం కాదన్న వెళ్ళంట ఇప్పుడు చూడండి వాక్యము ఎది తావత్ ఉపనిషద బ్రహ్మైకత్వ ప్రతిపత్తి ప్రమాణం కువంతి ఉపనిషత్తుడు బ్రహ్మ బ్రహ్మతోటి వీడికేకత్వాన్ని అనే జ్ఞానాన్ని యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తున్నప్పుడు కలిగిస్తుంటే కథం అప్రమాణం భవేయు ఉపనిషత్వ ప్రమాణం ఎందుకు కాకుండా పోతుంది అంటే కర్మకాండకు ఏదో తేడా వస్తుంది కాబట్టి ఉపనిషత్తు ప్రమాణం కాదంటారా అదేమి అదేమి లెక్కది వా ఇప్పుడు ఇంక ఎక్కడో ఇంకో పార్టీ ఓడిపోయింది కదా అని ఎక్కడ ఓడిపోయిందని అలా చెప్పగలరు అక్కడ ఓడిపోతే ఓడిపోదు ఎక్కడ నెగ్గింది ఓట్లు పడ్డాయి నెగ్గింది అన్నట్టుగా ఏదో కర్మకాండ ప్రమాణమో అప్రమాణమో తర్వాత చూద్దాం ముందు ఉపనిషత్తు తనంతా తానుగా యథార్థ జ్ఞానాన్ని కలిగించిందా లేదా కలిగిస్తోంది మరి అటువంటిప్పుడు అప్రమాణం ఎలా అవుతాయి మరి కర్మకాండ కర్మకాండే ఏదో అవుతుంది ఏవైతే అది అవుతుందో ఓ అలాగ్ బాధ ఇది యథార్థ జ్ఞానాన్ని ఇచ్చిందా లేదా ఇచ్చింది మరి అటువంటిప్పుడు కథం అప్రమాణం భేయు ప్రమాణం కాకుండా ఎందుకు అవుతాయి ప్రమాణం అయితే అవుతాయి అప్పుడు దాని మీద అత్యక్ష ఏమిటంటే అటువంటి అభేద జ్ఞానం ఉపనిషత్తులు ఇచ్చుటలేదు అని ఆలోచన అలాంటివి ఇవ్వట్లేదు ఉపనిషత్తులు విని అభేదజ్ఞానం కలిగిన వాడు ఎవరు లేడు ఎవరికీ కలగలేదు అభేదజ్ఞానం అని మీరు అనాలోచే వేతి చే అది పూర్వపక్షం ఎనిశ్చేతమితి అగ్ని చల్లగా ముందును అనే వాక్యం మీకేమైనా జ్ఞానాన్ని కలిగించిందా లేదు కలిగించలేదు ఏం జ్ఞానం కలుగుతుందండి ఏం కదగదు జ్ఞానం కదగదు అగ్ని అంటే తెలుస్తుంది శ్వేతం అంటే తెలుస్తుంది అది నాటి జ్ఞానం అగ్నిశ్వేతం అంటే ఏమిటంటే మాట్లాడుతున్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఈ మధ్యన ఏమైనా కొంచెం తేడా చేసిందా అని అనిపించింది అంటే అర్థం ఏమిటి జ్ఞానము కలగలేదు ఆ రకంగా తత్వమసి అగ్నిశ్వేతం లాంటిది అగ్ని చల్లగా ఉండదు కానీ వీడు అగ్నిశేతం అంటున్నాడు తత్వత్వం అవ్వదు కానీ తత్వ తువమే అంటున్నాడు వీడు కాబట్టి ఉపనిషత్తులు అలాంటివి అగ్నిశేతం వాక్యాలాటి వాక్యాలే అవి అటువంటి జ్ఞానాన్ని ఎవరికీ కలిగించుటమే లేదు అని పూర్వంశం సభవాన్ ఏవన్ వర్తవ్య ఉపనిష ప్రామాణ్య ప్రతిషేధాథం భవతో వాక్యం ఉపనిష ప్రామాణ్య ప్రతిషేధం కింద కరోత్యేవా అగ్నిర్వారూప ప్రకాశం ఇవి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి చాలా సూక్ష్మంగా గమనించాల్సి ఉంటుంది అంటే మీరేదో చేయాల్సిందన్న అభిప్రాయం కాదు నేను జాగ్రత్తగా చెప్పాలి అని నా అభిప్రాయం ఇక్కడ ఉపనిషద్వాక్యాలు విన్నా మాకే ఏకత్వ జ్ఞానం కలగలేదండి పురపక్షం నా కురువద్దేవ అగ్నిశేతం అంటే ఏం తెలిసింది ఏమీ తెలియలేదు ఉడికే తలకాయ ఊపుతాడు ఇప్పుడు పురాణాలకి వెళ్తాడు ఇలా తలకాయ కూరికి జూడు బసవన్న అంటారు అంటే బసవ వాడు ఆ ఎద్దుకి పాత ఎద్దుకి దుప్పటి ఒకటి కప్పి ఒక బొత్త ఒకటి కప్పుతాడు దాని ముఖానికి కొంచెం పసుపు రుద్ది దాని కొమ్ములకి ఏదో గంట ఏదో కట్ట న ఏదో ఏదో టోపీ లాంటిది పెడతాడు పెట్టి ఎన్నో ఒకటి వాయించిబుట్టు తీసుకొస్తాడు బసవా బసవ అంటాడు బసవ అంటే శివుడు శివుడు ప్రతినిధి నంది నందీశ్వరుడు బసవా బసవ అంటాడు ఏ బసవా బసవా ఇవాళ యజమానుడు ఈ యజమానికి రాబోయే కాలంలో సంతాన ప్రాప్తి ఉందంటవా అంటాడు అంటే బస ఉంటుంది తరకాయిపోతుంది వీడ కట్టేదో ఒకటి దాదు ఇలా అంటే తరకాయి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏ బసవా ఈ యజమానుడు నాకు ఇప్పుడు ఓ చొక్కా ఒకటి ఇవ్వబోతున్నాడు అంటే ఏమంటావు నువ్వు అంటే తరకాయ చొక్కా ఇస్తుందండి ఒకట మళ్ళీ బసవా నాకు చొక్కా ఇచ్చినట్లయితే ఆయనకి పిల్ల పాపలతో ఆయుధ ఆరోగ్యాలతో సంపదలతో తో చూపుతాడు అవునంటవా కదంటవా అంటే అవునం తలకాయ ఉంటుంది ఆ తలకాయ ఊపినప్పుడల్లా గంట కూడా గలగల బాగుంటుంది దాన్ని ఏదో కలుతాడు అలాగా దాన్నే గుడు బసవన్న అంటారు ఏదో పురాణంతో ఉంటే కలగవు రావణాసురుడు వాడ వేసేది ఆ వేసాడు రావుడికి తగిలింది ఆ తగిలిది ఎవళ్ళి రాముడు వేసాడు అవలేదు రావుడు తగిలింది ఆయన చెప్పిందే మనం వెళ్ళాలంటే అంతా ఇందులోతో హారోకటి ఉంటుంది ఆ హారతో కల ఎనివే అలాగా సో ఈ ఉపనిషత్తులు అగ్నిశ్షేతం అంటే నీకేం తెలిసింది ఏమి ఊరికే తరగా ఊపింది తప్ప ఏం తెలిసింది ఏం తెలియదు అగ్నిహేంట తెలిసింది శీతం అంటే తెలిసిందంటే కుదరదు అగ్నిశ్వీతం ఏం తెలిసింది ఏం తెలియలేదు జ్ఞానం జరగలేదు అలాగే తత్వమసి ఏం కలిగింది జ్ఞానం ఏమీ కలగలేదు తత్వమసి అంటున్నాడు తత్వత్వమసి తెలుస్తోంది తప్ప జ్ఞానోదయం కలగలేదు కాబట్టి ఉపనిషత్తులు జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాయి అని నువ్వు అలాగా కోపలు జ్ఞానం కలగట్లేదు అని పూర్వపక్షం దాని మీద ఉంటారు సభవాన్ ఏమం మదన్ వక్తవ్య ఈ విధంగా మాట్లాడే నీకు ఇలా చెప్పాలి ఈ విధంగా మాట్లాడుతున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఉపనిషత్తులు జ్ఞానుమును కలిగించుటలేదు అని మాట్లాడుతున్నాడు అలా మాట్లాడి నీకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సభవాన్ ఏవం వదన్ వర్తవ్య ఏమిటి ఏమని చెప్పదలుచుకున్నాడు చెప్ప ఏమని చెప్పదలుచుకున్నారు సిద్ధాంతి చెప్తున్నాడు ఏమని ఉపనిషత్ ప్రామాణ్య ప్రతిషేధార్థం భవతో వాక్యము ఉపనిషత్ ప్రామాణ్య ప్రతిషేధం కిన్నకరో అగ్నిర్వారూప ప్రకాశం అది ఇప్పుడు నీతో నేను ఓ మాట చెప్పదలుచుకున్నాను నువ్వేమో ఉపనిషత్తుల గురించి అలా మాట్లాడుతున్నావు కదా నీకు మాట చెప్తాను ఏంటంటే నీవు వాక్యాన్ని ప్రయోగించావు కదా ఎందుకోసం ప్రయోగించాము వాక్యాన్ని ఉపనిషత్తుల ప్రమాణము కాదు అని నిషేధించుట కొరకై మేము వాక్యాన్ని ప్రయోగించాం అవునా ఇప్పుడు దీపం వెలిగించాం అగ్ని రూపం ప్రకాశించి దీపం వెలిగించాం దీపం వెలిగిస్తే రూపం ప్రకాశించిందా లేదా రూపం తెలిసిందా లేదా తెలిసింది కాబట్టి దీపము రూపమును ప్రకాశింపజేస్తోంది అని మనం ఒప్పుకు తీరాలి సరిగ్గా అదేవిధంగా ఉపనిషత్తులు ప్రమాణము కాదని నిరూపించుట కొరకై మేము వాక్యాన్ని ప్రయోగించావు నీవు ప్రయోగించిన వాక్యాన్ని బట్టి నీవు ఉపనిషత్తుల యొక్క ప్రామాణ్యాన్ని నిషేధిస్తున్నావు తిరస్కరిస్తున్నావు అనే విషయము ఆ వాక్యాన్ని విన్నవాడికి తెలుస్తోందా లేదా తెలుస్తోంది అంటే నీ వాక్యం ప్రమాణమైంది ఎందుకు ప్రమాణమైంది ఇప్పుడు అతను ప్రయోగించిన వాక్యం ప్రమాణమైంది ఎందుకు ప్రమాణమైంది అతను ఆ వాక్యంలో అతను చెప్పదలుచుకున్నదేమిటి ఉపనిషత్తులు ప్రమాణము కాదు అని చెప్పదలుచుకున్నాడు చెప్పాడు చెప్తే విన్నవాడికి ఏం తెలిసింది అతను చెప్పదలుచుకున్నదే తెలిసిందా లేక మరొకటి తెలిసిందా అతడు ఏది చెప్పదలుచుకున్నాడో అదే తెలిసింది అంటే అర్థం ఏమిటి అతడు ప్రయోగించిన వాక్యము ప్రమాణమే ఇప్పుడు వాక్యము దీపం వంటిది దీపం ఏం చేస్తుంది ఒక రూపాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ రూపం మీకు తెలిసిపోతుంది దీపం కలిగించగానే ఇది కుండ అని తెలిసిపోతుంది అది కుండ ఉన్నారు కదా కుండే మీకేమని తెలిసింది కుండ అని తెలిసింది అంటే యథార్థ జ్ఞానం కలిగింది కాబట్టి దీపము కుండను ప్రకాశింపజేసుకోండి అని మనం అంగీకరిస్తాము అలాగే ఇతడు ఏ వా ఏమి మీకు చెప్పదలుచుకున్నాడో ఆ వాక్య ప్రయోగం చేత మీకు అదే తెలిసిందా మరోటేదైనా తెలిసిందా అదే తెలిసింది అంటే అతని వాక్యము ప్రమాణమే కదా ఓకే కాబట్టి నీ వాక్యము ఉపనిషత్తుల యొక్క ప్రమాణమును నిషేధించేటువంటి నీ వాక్యము ఉపనిషత్ ప్రమాణ నిషేధాన్ని చేస్తోందంటావా లేదంటావా అని అడిగేది ఈయన దీపం వెలిగిస్తే కొండ కనపడినట్టుగా ఉపనిషత్తుల ప్రమాణమును ప్రతిషేధించుటకు పూనుకున్న మీ యొక్క వాక్య ప్రయోగము వలన ఉపనిషత్ ప్రమాణము నిరాకరింపబడుతోందా లేదా అని అడిగారు అయితే పూర్వపక్ష సమాధానం అథకరు సరే అవును ఉపనిషత్ ప్రమాణము నేను చెప్పాలనుకున్నాను వాక్యం ప్రయోగించాను ఆ వాక్యం వల్ల నేను ఏ జ్ఞానాన్ని చెప్పాలనుకున్నానో అదే చెప్పినట్టుగా తెలుస్తోంది అవును తెలుస్తోంది ఎందుకు తెలియట్లేదు తెలుస్తోంది వాక్యం ప్రమాణంగానే ఏ జ్ఞానాన్ని చెప్పడానికి వాడ ప్రయోగించబడిందో అదే జ్ఞానాన్ని కలిగిస్తోంది ఏమిటి నీ సమస్య ఏమిటి అని పూర్వపక్ష అన్నాడు అథ కరోతి అవును కరోతి ఇది ఏమిటంటావు ఎది ప్రమాణం భవద్వాక్యం అగ్నిశప్రకాశకో భవత్ అధ కరోతి అవునండి నా వాక్యం ఆ జ్ఞానాన్ని కలిగిస్తోంది అయితే ఏమిటంటావు ఏమిటంటానో చూడు దీపం వెలిగించగానే కుండ ప్రకాశించింది కనుక దీపము కుండను ప్రకాశింపజేస్తూ నేను తీరాలి నీ వాక్యమును వినగానే నువ్వు ఏది చెప్పదలుచుకున్నావో అదే ఎదుటివాడికి విన్నవాడికి తెలిసిపోయింది కనుక నీ వాక్యం కూడా ప్రమాణమని చెప్పి తీరాలి ఉపనిషత్తులను నిషేధించే నీ వాక్యము ప్రమాణమని చెప్పి తీరాలి తదా ప్రతిషేధాథం ప్రమాణం భవద్వాక్యం ప్రతిషేధము తాత్పర్యముగా కలిగిన అంటే ఉపనిషత్తులను నిరాకరించుట తాత్పర్యముగా కలిగిన నీ వాక్యము ప్రమాణము దీపము కొండని ప్రకాశింపజేట్లో దీపము ప్రమాణము ప్రకాశకము ప్రకాశింపజేస్తుంది ప్రతిషేధ వాక్య ప్రామాణ్యేవ ఉపనిషదాం ప్రామాణ్యం నీవు ఏది చెప్పదలుచుకున్నావో అదే అర్థాన్ని ఆ వాక్యాన్ని వినడం ద్వారా ఎదుటివాడికి తెలిసిన సందర్భంలో నీ వాక్యం ప్రమాణమైంది కదా అదేవిధంగా ఉపనిషత్తులు ఏ అద్వై ఏ అభేదాన్ని చెప్పదలుచుకున్నాయో ఆ భేదము విన్నవాడు ఆ భేదాన్ని తెలుసుకున్నాడు అభేదం వాడికి తెలిసింది ఉపనిషత్తుడు చెప్పదలుచుకున్నది అభేదము విన్నవాడికి తెలిసింది అనుభవానికి వచ్చింది అభేదము అప్పుడు ఉపనిషద్వాక్యం ప్రమాణం ఎందుకు కాదో నువ్వు చెప్పు అని అనుకున్నా తెలిసిందండి కొంచెం ప్రౌఢవాదము అంటారు ప్రౌఢవాదము అంటే నువ్వు వాక్యాన్ని ప్రయోగించావు వా వాక్యశాస్త్రం కదా ఇది ఉపనిషద్వాక్యం చెప్పే అర్థము సత్యమా కాదా ఉపనిషద్వాక్యం చెప్పే అర్థము తెలిసింది అనుభవ తెలిసిందంటే అనుభవానికి వచ్చిందని అర్థం అనుభవానికి వచ్చింది అంటే అది ప్రమాణం అయిపోతుంది అది ఎందుకు ప్రమాణం కాదు అనుభవానికి రావటం లేదు కాబట్టి ప్రమాణం కాదని నువ్వు అనాలి అనుభవానికి ఎందుకు రావట్లేదు ఉపనిషద్వాక్యములు అప్రమాణములు అని నీవు చెప్పిన వాక్యములు చెప్పదలుచుకున్న విషయం నాకు తెలుస్తోందా లేదా ఆ కారణంగా నీ వాక్యం ప్రమాణం అవుతోందా లేదా దీపాన్ని దీపము వెలిగించగానే కుండ కనబడిందా లేదా ఆ కారణంగా దీపము కుండని ప్రకాశింపజేస్తోంది మనం అంగీకరించి తీరాలి కదా అదేవిధంగా ఉపనిషద్ వాక్యాన్ని ప్రయోగించిన వెంటనే తత్వము అది విన్నవాడికి ఆ భేదం అనుభవానికి వచ్చినప్పుడు ఉపనిషత్వాక్యం ప్రమాణం ఎందుకు కాదంటావు నువ్వు హౌకన్ యూ సే దాట్ అది అక్కడ విచారం అక్కడ అంతకంటే పెద్ద విశేషం టీకాకారుడు కూడా ఏమంటాదంటే తరి స్వార్థే ప్రమితి జ్ఞానకత్వాక్యస్ ప్రామాణ్యం ఎప్పుడైనా వాక్యం ప్రమాణం ఎప్పుడవుతుందంటే అది చెప్పదలుచుకున్న అర్థాన్ని చెప్పేస్తే అది ప్రమాణమే స్వార్థమునందు జ్ఞానాన్ని స్వార్థం అంటే తన యొక్క అర్థమునందు విన్నవాడికి జ్ఞానాన్ని కలిగిస్తే అది ప్రమాణం ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు ఎలా మాట్లాడతారంటే ఒక ఆయన వేదాంత పాఠం చెప్పేవారు ఇంగ్లీష్లో చెప్పేవారు ఆయన కొద్దిగో వేదాంతం తెలుసు కానీ ఇంగ్లీష్లో చెప్పేవారు ఇంగ్లీష్లో వాక్య ప్రయోగం చాలా అధ్మానంగా ఉంది అది నేను ఈ విధంగా ఉంది అని నేను చెప్పలేను మీకు ఎందుకంటే ఆ రకంగా వాక్యాన్ని నిర్మాణం చేయటం నాకు చేత కాదు అంత తప్పుడు తడకలాగా వాక్యాన్ని నిర్మాణం నేను చేయలేను ఐ సికింద్రాబాద్ గోయింగ్ అండ్ హీ కమింగ్ అలా దాంట్లో అది కూడా తెలుస్తుంది అసలు సుతరాము తెలియని విధంగా వాక్య ప్రయోగం చేసి ఇవ్వడా అది విన్నవాళ్ళు అప్పుడప్పుడు తలకాయ చాలా మటు తెలుసుకునేవారు అది ఆయన స్టైల్ని బట్టి తెలుసుకునేవారు కానీ అప్పుడప్పుడు తలకాయ ఉపయోగం ఏమిటో వీళ్ళు చెప్తున్నారు అక్కడ అప్రమాణం అయిపోతుంది ఆ వాక్యం ఎందుకంటే అది ఏ జ్ఞానాన్ని ఇవ్వ ఇవ్వడానికి ఉద్దేశించబడిందో ఆ జ్ఞానం ఎదుటివాడికి అందరు అప్పుడు అప్రమాణం అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే వాక్యం ఏ జ్ఞానం కోసం ఉద్దేశించబడిందో ఆ జ్ఞానం ఎదుటివాడికి ఇచ్చేస్తే అది ప్రమాణం ఏ జ్ఞానం కోసం ఉద్దేశించబడిందో ఆ వాక్య ఆ జ్ఞానాన్ని ఇవ్వకపోతే అప్రమాణం నువ్వు చెప్పిన మాటైనా అంతే నేను చెప్పిన మాట అంతే ఉపనిషత్తు చెప్పిన మాటైనా అంతే ఉపనిషద్వాక్యము అభేదాన్ని చెప్తోంది విన్నవాడికి అభేదము అనుభవానికి వస్తోంది అటువంటి ఉపనిషద్వాక్యము ప్రమాణము కాదని చెప్పుటకు నీవెవరి ప్రతిషేధ వాక్య ప్రామాణ్యే భవత్సేవా ఉపనిషదాం ప్రామాణ్యం ఇది ఎలాగంటే నేను మీరు చెప్తానండి ఇప్పుడు జడ్జి గారు కేసు వింటున్నాడు లాయర్ వాదిస్తున్నాడు లాయర్ ఏమంటున్నాడంటే వీడు చోరుడు అని ఒకని ప్రాసిక్యూటర్ డిఫెండెంట్ అని అంటున్నాడు వీడు చోరుడు అని చెప్తున్నాడు ఇప్పుడు వీడు చోరుడు అని చెప్పినప్పుడు ఆ వాక్యం ప్రమాణం ఏమండి ఎందుకని ప్రమాణము జడ్జి గారికి ఈ లాయర్ ఏది చెప్పదలుచుకున్నాడో తెలుస్తూనే ఉంది కాబట్టి ఈ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన వాక్యం ప్రమాణం ఏమండి ఆయన చోరుడు అయినా కాకపోయినా ఈ వాక్యం ప్రమాణమే ఆయన చోరుడైనప్పుడు ప్రమాణమే చోరుడు కానప్పుడు కూడా ఈ వాక్యం ప్రమాణమే ఎందుకంటే ఆ వాక్యం ఎంతర్థాన్ని ఇవ్వాలో అంత అర్థం వీడిని తెలుస్తూనే ఇక ఈయన చోరుడు కాదా అవునా అన్నది వేరే చూడాల్సి ఉంటుంది వీడు చోరుడు అని చెప్పేసి వీడు చోరుడు అయిపోవడా అది వేరే ఆ వేరే చూడాల్సి ఉంటుంది అది జడ్జి వేరే చూస్తారు ఆయన ఆ పరిస్థితులన్నీ పరిశీలించి చోరుడు అవునా కాదో చూసుకుంటా ఒకవేళ వీడు చోరుడు కాదు అని జడ్జి గారికి తెలిసిందనుకోండి ఆయన పరిస్థితి జడ్జి గారు ఉంటే మనకు తెలుసుంది ఇక్కడ వీడు చెప్పిందాన్ని బట్టే దేని బట్ట వీడు చోరుడు కాదు అని జడ్జి గారికి తెలిసిందనుకోండి అప్పుడు జడ్జి గారికి వీడు చోరుడు కాదు అని జడ్జి గారు అన్నప్పుడు నేను చెప్పింది మీద అర్థం కాలేదు అని ప్రాసిక్యూటర్ అనవచ్చునా అనకూడదు అర్థమైందండి ప్రాసిక్యూటర్ చెప్పింది చక్కగా అర్థమైంది ఆయనకి దాంట్లో తేడా ఏమీ లేదు ఆయనకు అది అర్థమైంది అంత మాత్రం చక్కగా ప్రాసిక్యూటర్ చెప్పిన చక్కగా అర్థమైనంత మాత్రాన్ని ఈయన చోరుడు కానక్కర్లేదు చోరుడు అవ్వచ్చు కూడా ఒకవేళ వీడు చోరుడు కాడు యథార్థవాది అని కనుక జడ్జి గారికి అర్థమైపోతే అది తెలిసిపోతే అంత మాత్రం చేత ఈ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి మాటలు ఏమీ జడ్జి గారికి తెలియలేదు అందుకోసం వీడిని విడిచిపెట్టేశాడు అని ఆర్గ్యూ చేయడానికి వీల్లేదు వాడు చెప్పిన అన్నీ తెలిసే ఆ అంశంలో ఆయన అర్థం చేసుకున్నారు అయినా కూడా అలాగే ఉపనిషత్తులను ప్రషే ప్రతిషేధించడానికి నువ్వు పూనుకున్నావు నీ ప్రయత్నం బాగానే ఉండేది కానీ ఉపనిషద్వాక్యం విన్నవాడికి అభేదం అనుభవానికి వచ్చింది కాబట్టి ఉపనిషద్వాక్యం నీ వాక్యం ప్రమాణమైనప్పుడు ఏది చెప్పదలుచుకుందో అది చెప్పేస్తున్నప్పుడు ఉపనిషద్వాక్యం ప్రమాణం ఎందుకు కాదు అదీ చెప్తూనే ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా వీడు ప్రమాణమా వాడు ప్రమాణమా ఈ గురువు గొప్ప ఆ గురువు గొప్ప అన్నది విషయం కాదు ఈనాటి చర్చ యొక్క సారాంశం చెప్తున్నాను ఈ వేదంలో ఇది ప్రమాణమా అది ప్రమాణమా ఈ పురాణం గొప్ప ఆ పురాణం గొప్ప ఈ మతం గొప్ప ఆ మతం గొప్ప అనేటువంటి మీమాంసం ఎప్పటికీ తేలవు మీరు గొప్ప మీరు ప్రమాణం మీరు వినండి మీ అనుభవాన్ని సరిపోల్చి చూసుకోండి మీ అనుభవానికి అది సరిపోల్చే అది పర్ఫెక్ట్ ఎవరిలో నన్ను ఓ ముహూర్తం పెట్టమన్నాను నేను ఓ ముహూర్తం పెట్టాను ఏమండి మీరు పెట్టిన ముహూర్తం బాగున్నట్ట బాగులేనట్టా అని ఎవరిలో నన్ను అడిగారు అంటే నేను మీ దిల్ మీద అనవసరం మీద అనవసరం నేను ముహూర్తం వాళ్ళకి పెట్టాను అది బాగున్నదో బాగులేదో వాళ్ళు నిర్ధారిస్తారు మీరు కాదుగా నిర్ధారించేది అంటే ఈయనన్నారు మీరు పెట్టిన ముహూర్తం తప్పు ఓకే మీ అభిప్రాయం నాకు అర్థమైంది మీరు అలా చెప్పడంలో ఉండే అభిప్రాయం కూడా నాకు తెలిసింది యు ఆర్ ఓకే ఇన్ యువర్ ప్లేస్ బట్ నేను చెప్పిన ముహూర్తం వాళ్ళకి అది సరిపడుతుందో సరిపడదో వేచి చూద్దాము వేచి చూశాను వాళ్ళకి చక్కగా చీలకళ సరిపడింది చక్కగా సరిపడింది కాబట్టి నా ముహూర్తం ఇప్పుడు ప్రమాణం అంటారా ఆయనతో పెద్ద శాస్త్రాన్ని ఎదుర్కొండ పెట్టి నీ ముహూర్తం తప్పునండి అంత మాత్రాన్ని ప్రమాణం కాకుండా పోయిందా అదేవిధంగా నువ్వు కర్మకాండ పట్టుకుని ఉపాసనా కాండ పట్టుకుని ఉపనిషత్తులకి ప్రామాణ్యం లేదని ఎంత అల్లరి చేసినా ఆ ఉపనిషత్తు చెప్పేటువంటి అద్వయతత్వము అనుభవానికి వచ్చి వడికి వస్తూనే ఉన్నప్పుడు అది ప్రమాణం కాదని నువ్వు ఎలాంటి అవయా